ధిపత సివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మరాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనా సహనౌ భునక్కు సహవీయంకరవహైస్వినీతమస్హై ఓ శాంతిశ్యాం తిశ్శాంతి సత్య జ్ఞానమనంతం బ్రహ్మ బ్రహ్మ నిర్వచనం బ్రహ్మ యొక్క లక్షణం సో ఈ జగత్తు అంతా ఉన్నది కదా జగత్తు అంటే అనేక పదార్థముల యొక్క ఉనికి ఈ సా సమాహార సమాహార రూపమైన ఉనికి అన్నీ ఉనికి కదండి ఇది ఉన్నది అది ఉన్నది మరొకటి ఉన్నది మరొకటి ఉన్నది అంతా ఉన్నదేగా మీరు లేదన్నప్పుడు కూడా దానికి ఉన్నదానికి ఆపోజిటేగా లేదన్నది సో మీరు లేదు అని అన్నారు అది ఎప్పుడో ఒకప్పుడు ఉండి ఉండాలా అప్పుడే లేదనగలరు కానీ లేకపోతే లేదని సో ఘటము లేదు ఎందుకంటే ఘటం ఒకప్పుడు ఉన్నది కనుక గగబోగను లేదు అని ఎవరని అంటారా ఎందుకంటే అది ఉందో తెలియదు లేదో తెలియదు అది లేదని చెప్పగలరు కాబట్టి లేదు అన్నది కూడా ఉనికి యొక్క కౌంటర్ పార్టే సో ఆపోజిట్ పోల్లాగా సో ఈ ఉనికి ఈ జగత్తంతా కూడా ఉనికితోటి నిండి ఉన్నది ఆ ఉనికి ఇవన్నీ ఈ పరిచ్ఛిన్నములైన ఉనికిలు అంటే సత్తలు సత్తా అంటే సంస్కృతం సౌ సౌకర్యంగా ఉంటుంది సో పరిచ్ఛములు అంటే కొన్ని దేశ పరిచ్ఛన్నములు కాల పరిచ్ఛిన్నములు ఇంతవరకు ఉంది ఇంకీ పైన లేదు ఈ కాలంలో ఉంది మరో కాలంలోనే అంతేగా సో ఈ దేశకాల పరిచ్ఛన్నమైన ఈ సత్తలన్నిటికీ చిన్న చిన్న సత్తలన్నిటికీ టొకడా టొకడా సత్తలు అంట మొక్కలు మొక్కలైన సత్తలన్నిటికీ మొక్కలైనట్టుగా కనపడే సత్తలు నిజానికి నిజంగా ఏ మొక్కలు కాదుది సో వీటన్నిటికీ మూలమునందు ఉన్నటువంటి ఏ అఖండ సత్త అనిపేరే సత్యం సత్తా అన్నా సత్యం అన్నా ఒకటే అనుకోండి సత్తా అన్నది వస్తుస్థితి సత్యం అన్నది దాని అవగాహన చిన్న మార్పు కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పాను సో అది ఏ బ్రహ్మ అని అన్నారు సత్యం బ్రహ్మ ఎప్పుడైతే సత్యం బ్రహ్మ అన్నారో ఓ అలాగ అయితే మాకు తెలిసిపోయింది బ్రహ్మ జడము జడసత్త సత్తా అనేప్పటికీ జడ సత్త ఏదో ఒకటి ఉంది అంటే బండరాయో ఏదో ఒకటి ఉంది అక్కడ ఉంది అక్కడ కూ కూర్చుని ఉంది అంటే ఇది జడమే అయ్యుంటుంది అలాగే బ్రహ్మ కూడా జడమవ్వాలి అని అనిపిస్తుంది అందుగురించి బ్రహ్మ జడమని నిరూపణ అలాగంటే పొరపాటు అవకాశం ఉన్నది కనుక వెంటనే శృతి ఆ పొరపాటుని సరిదిద్దుట కొరకై జ్ఞానం బ్రహ్మ అని జత చేసుకోండి అంతవరకు వచ్చాం అత ఇదముచ్యతే జ్ఞానం బ్రహ్మేతి తర్వాత అందాము జ్ఞానం జ్ఞక్తి అవబోధ భావసాధనో జ్ఞానశబ్ద బ్రహ్మవిశేషణ సత్యానంతాభ్యాం సహా జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటే మూడు రకాల వ్యుత్పత్తులు దానికి వస్తాయి జానాతి ఇది జ్ఞానం తెలుసుకొనేది జ్ఞానము తెలుసుకొనేది అంటే అర్థం ఏంటి తెలుసుకొనుట అనే క్రియను చేసేది అంతే కదండి వండేది అంటే అర్థం ఏంటండి వొంట అనే పనిని చేసేది అంతే కదా మోసేవాడు అంటే మోయుట అనే పనిని చేసేవాడు తెలుసుకొనుట తెలుసుకొనేది అంటే తెలుసుకొనుట అనే పనిని చేసేది జానాతి ఇది జ్ఞానం అలాగ మీరు అర్థం చెప్పారనుకోండి అప్పుడు బ్రహ్మ జ్ఞానం అనే ఒక క్రియ ఉన్నట్లు ఆ క్రియని బ్రహ్మ చేస్తూ ఉన్నట్లు మనకు అర్థం వస్తుంది జ్ఞానకర్తృత్వం అనే ఒక అర్థాన్ని మనం చెప్పినట్టు అవుతుంది అలా చెప్పడానికి వీలు లేదండి జ్ఞానకర్తృ ఎందుకంటే సత్యం అనే దానితోటి కలిపి మీరేమో దానికి విశేషణం వేశారు తర్వాత అనంత శబ్దాన్ని కూడా జోడించారు ఈ సత్య అనంత శబ్దాలను ఎప్పుడైతే జోడించారో ఆ రెండింటితో కలిపి జ్ఞాన శబ్దాన్ని కలిపి కూర్చోబెట్టారు కనుక మీరు చెప్పే అర్థం ఆ మిగిలిన రెండింటితోటి కూడా సంబంధాన్ని కలిగి ఉండాలి వాటితో సరిపోలి ఉండాలి అంతేగాని వాటికి కలవకుండా ఉండకూడదు ఎందుకంటే మూడు శబ్దాలు కలిపి ఒకే వస్తువుని బోధిస్తున్నాయి కనుక కాబట్టి జ్ఞానకర్తృత్వం పనికిరాదు ఎందుకంటే కర్తృత్వం అనేది సత్యం అవదు మీరు నిద్రపోయేదాకా కష్టపడి పనిచేస్తారు నిద్రలో కర్తృత్వం ఉంటుందా ఉండదు ఓ క్షణం ఉంటుంది మరో క్షణం ఉండదు సో అటువంటి దాన్ని సత్యం అని అంటారు కాబట్టి సత్య విశేషణం ఉన్నది తర్వాత ఎక్కడైనా సరే కర్తృత్వం ఉంటే ఆ కర్త పరిచ్ఛిన్నుడై ఉంటాడు అంటే లిమిటెడ్గా ఉంటాడు ఆకాశమునందు కర్తృత్వం ఉన్నదా లేదు ఎందుకని ఆకాశం అంతటా ఉన్నది కనుక వాయువునందు కర్తృత్వం వాయువు ఇటు వీచుతో ఎందుకని వాయువు చోట ఉండి ఇంకో చోట లేదు కాబట్టి వేచటము ఒకచోట నుంచి ఇంకో చోటుకి పయనించుట అనే ఒక కర్తృత్వం దానికి కుదురుతుంది కాబట్టి సర్వవ్యాపకమైన తత్వానికి కర్తృత్వం కుదరదు ఈ బ్రహ్మ అనంతము సర్వవ్యాపకము దీని ఎందుకు కర్తృత్వం ఎప్పుడు కుదురుతుంది కుదరదు కాబట్టి జ్ఞాన శబ్దానికి మీరు జానాతీతి జ్ఞానం తెలుసుకునేది బ్రహ్మ అని చెప్పకూడదు ఓకే మరి ఇంకా అది చెప్పకపోతే ఇంకో అర్థమేముంది ఇంకో అర్థం ఇంకోటి ఉంది జ్ఞాయతే అనేన ఇది జ్ఞానం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు దాన్ని జ్ఞానం అంట దీన్ని కరణ వ్యుత్పత్తి వ్యుత్పత్తి అంటూ ఉంటారు వ్యుత్పత్తి అనే పదం మీకు తెలుసున్నదే కదా సో కరణం వ్యుత్పత్తి తెలుసుకునేవాడు జ్ఞానమే దాన్ని తీసి పక్కన పెట్టండి దీని వలన మనం దీని చేత తెలుసుకోగలుగుతున్నాము ఇప్పుడు రూపం ఉంది రూపాన్ని దేనితోటి తెలుసుకుంటున్నాం కన్నుతో తెలుసుకుంటున్నాం కాబట్టి కన్ను రూపమును తెలుసుకునుటలో సాధనము కనుక కంటిని రూపస్య జ్ఞానం నేత్రం అనవచ్చు కన్ను రూపమునకు తెలుసుకునే సాధనము అనే జ్ఞాయతే ఇది జ్ఞా కరణ వ్యుత్పత్తి అలా శబ్దం పోని అలా చెప్పినా మళ్ళీ కరణం కూడా పరిచ్ఛన్నమే అవుతుందండి కాబట్టి మళ్ళీ ఆ వ్యుత్పత్తి కూడా పొసగదు ఈ అనంత సత్యశబ్దాలతో కలిపి దాన్ని మీరు అన్వయించాలి అంటే పొసగదు కాబట్టి అది వస్తుంది ఎదురా కరణ కూడా పక్కన పెట్టండి రెండు వ్యుత్పత్తులు అయిపోయాయి ఇంకేం వ్యుత్పత్తి మిగిలిందండి ఇంకొకటి భావ సాధనం జ్ఞానశబ్ద భావార్థక జ్ఞానశబ్దం అంటే ఇప్పుడు క్రియ ఉన్నదనుకోండి క్రియకి కారకాలని జోడిస్తే ఆయా కారకార్థాలు వస్తాయి కర్తాకర్మ ఇత్యాది కారకాలు కారకాలను వేటికి జోడించకుండగా కారకం తీసి పక్కన పెట్టండి కారకం అనే మాట వద్దు కేవలము క్రియ యొక్క అర్థము ఎంతో అంతే చెప్పండి అంటే ఎలాగా ఇప్పుడు మోయు వాహనం అని ఉందనుకోండి వహ అనే ధాతువు నుంచి వహ అనే ధాతువుకి మోసేవాడు మోయటానికి ఉపయోగించేది ఇన్ని అర్థాలు మీరు చెప్పొద్దు కేవలము మోయుట అలాగే జ్ఞానశబ్దానికి జ్ఞప్తి దాన్ని ఆ జ్ఞప్తి అనే పదాన్ని ఎప్పుడైతే వేశారో అక్కడ కర్త లేదు కర్మ లేదు కరణం లేదు ఏమీ లేదు ఏ కారకాలు లేవు ఏ కారకాలు లేకుండా భావసాధన జ్ఞానశబ్దం భావ అంటే ఆ ధాతువు యొక్క అర్థం వస్తుంది ఇంకా దానికి ఈ కారకము యొక్క సందర్భం జతకూడదు అలాంటి అర్థానికి భావార్థము సో స్టేటస్ అర్థం అన్నమాట సో తెలుసుకొనుట అంతే అంటే తెలివి తెలివి ఉంటే ఆ తెలివిని ఉపయోగించి తెలుసుకున్నప్పుడు కర్త వస్తాడు కర్మ వస్తుంది కర్ణం వస్తుంది ఏవేవో వస్తాయి అసలు ముందు తెలివి ఉండాలి బంగారం ఉంటే అనేక ఆభరణాలు మిడకాయకి ఆభరణం వస్తుంది తరకాయకి ఆభరణం వస్తుంది మరో దానికి ఆభరణం వస్తుంది అసలు బంగారం ఉండాలి సో మూల ధాతువు అది మూల ధాతువు అంటే రా రా మెటీరియల్ మసాలా సో అలాగే తెలివి చైతన్యము అనే అర్థం ఉంటే తెలివి అనేది ఒకటి ఉంటే మీరు ఎలర్ట్గా ఉన్నారనుకోండి మీరు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న మీరు తెలివిగా ఉన్నారా నిద్రపోతున్నారా తెలివిగా ఉన్నట్లయితే మీరు చుట్టుపక్కల జరిగే విషయాలు కొద్దో గొప్ప తెలుస్తూనే ఉంటాయి అసలు ముందు తెలివిగా ఉండాలి సో అలాగే తెలివి తెలుసుకుంటున్నారో మానేరో అది వేరే సంగతి ముందు తెలివి అనేది ఒకటి ఉండాలి కదా దాన్నే భావార్థక శబ్దము సో ఇక్కడ జ్ఞానశబ్దానికి అదే అర్థం జ్ఞానం జ్ఞప్తి అవబోధ తెలివి ఇంకా మీకు అర్థ తెలుగులో చెప్పాలంటే తెలివి డి అనే ప్రత్యయం అది వినికి వినికిడి అంటే మ్యూజిక్ వింటున్నాడా లేకపోతే మరొకటి వింటున్నాడా అది వేరే సంగతి వినికిడి వాడికి వినేటువంటి సామర్థ్యము భావార్థం అలాగే తెలివి దీన్ని మామూలుగా సంస్కృతంలో అయితే చైతన్యము అవేర్నెస్ అంటారు లో అది జ్ఞాన శబ్దానికి అర్థం ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ద సౌండ్స్ అన్నారు అనుకోండి అక్కడ ఐ ఐఆమ్ అవేర్ అనేటువంటి ఒక క్రియా సంబంధం చూసుకుంటే ఐకి అర్థమైంది సౌండ్స్ కర్మ చెవి కర అవన్నీ లలలా కారకాలు వచ్చేసేపుడే ఆ కారకాలు ఏమీ లేకుండగా కేవలము అవేర్నెస్ ఉందంటే ఆ అవేర్నెస్కి కర్తని అహం అహంని జోడిస్తే కర్త అవుతుంది ఆ అవేర్నెస్కి వస్తు జ్ఞానాన్ని జోడిస్తే అదే కర్మ అవుతుంది ఆ అవేర్నెస్కి కన్నునో చెవినో జోడిస్తే అదే కారణం అవుతుంది అన్నీ అదే అవుతుంది చూద్దాం అదంతా ముందు ముందు చూడబోతున్నాం ఈ చర్చ కావలసి ఉంటుంది ఎదుర కాబట్టి తెలివి అని అర్థం ఆ జ్ఞాన శబ్దానికి సో జ్ఞానం జ్ఞప్తి అవబోధ భావసాధనో జ్ఞానశబ్ద ఇది భావార్థ జ్ఞానశబ్దం భావము అనే అర్థంలో వచ్చేటువంటి జ్ఞానశబ్దమే కానీ కర్త కర్మ ఇలాంటి అర్థాల్లో వచ్చే జ్ఞానశబ్దం కాదు ఎందుకని బ్రహ్మ విశేషణత్వాత్ దానిని బ్రహ్మకి విశేషణంగా జోడించారు కనుక పైగా బ్రహ్మకి కేవలం జ్ఞానం బ్రహ్మ అని అంతటతో ఆపకుండగా సత్య అనంతత్వములతో కలిపి సత్యం బ్రహ్మ అనంతం బ్రహ్మ అనే రెండింటితో కలిపి ఆ సందర్భంలో జ్ఞానం బ్రహ్మ అన్నారు కనుక ఇక్కడ ఇతర వ్యుత్పత్ అర్థాలు మిగిలిన రెండు పొసకము కేవలము భావార్థమే అదే అన్నారు ఆయన అందమున్నత్యత అనంతత జ్ఞానకర్తృత్వే సతీ ఉపపద్యతే కాబట్టి మీరు కొని కర్తృత్వ కర్త కర్త అర్థం ఎందుకు చెప్పకూడదు జ్ఞానాతీతి జ్ఞానం తెలుసుకునేవాడు లేకపోతే తెలుసుకునేది తెలుసుకునేవాడు అన్నా కూడా అదే అర్థం కానీ బ్రహ్మని పట్టుకునే పరబ్రహ్మను పట్టుకునే వాడు ఇది అన్న ఎందుకని నేను తెలుసుకునేది అని తత్ అనే శబ్దంతో ప్రయోగిస్తున్నాను సో తెలుసుకునేది అంటే జ్ఞానము అనే క్రియని చేసేది అని అర్థం అలాంటి అర్థం కనుక మీరు చెప్పి చెప్పినట్లయితే ఆ క్రియ ఒక కాలంలో చేయబడుతుంది కదా క్రియ అంటే ఓ కాలంలో చేయబడుతుంది అది అంతకు ముందు కాలంలో ఉండదు ఆ కాలంలో ఉంటుంది దాన్ని క్రియ అంటారు జీరోత్ టైంలో ఆరంభం అవుతుంది క్రియ ఏదైనా కూడా అంతకుముందు ఎర్లియర్ టు దట్ ఉండదు అంటే అర్థం ఇంకది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండదు అంటే అర్థం అది సత్యం అనే మాట ఎక్కడ కుదురుతుందండి కుదా సత్యము అంటే త్రికాల అబాధితము మూడు కాలములలోనూ దానికి తేడా రాకూడదు దాన్నే అప్పుడే సత్యం అదే రియల్ అంటారు కాబట్టి సత్య అనంతం ఎక్కడ కుదురుతుంది క్రియ అంటే కదలిక అనేది మోషన్ ఉంటుందంటే చుట్టూ స్పేస్ ఉండాలి మరొకటి ఉండాలి మరొకటి ఉండాలి లేకపోతే కదలిక ఎక్కడి నుంచి వస్తుంది క్రియ ఉండదు కాబట్టి అనంతత్వం కూడా క్రియ ఉంటే కుదరదు కాబట్టి జ్ఞానకర్త బ్రహ్మ అంటే జ్ఞానకర్త అని మీరంటే మీకు మల్లగా నాకు మల్లగా ఎక్కడో మూల కూర్చుని అనేక విషయాలను నెమరు వేసుకునేవాడు ఎవడో అవుతాడు కానీ మనం అనుకుంటున్నటువంటి సత్య అనంత పరబ్రహ్మ అవడానికి వీల్లేదు కాబట్టి జ్ఞానకర్తృత్వం ఉన్న సందర్భంలో సత్యత్వము అనంతత్వము పోసగవు నా ఉపపద్యతే కాబట్టి ఇక్కడ భావార్థాన్ని మనం చెప్పుకుంటున్నాము తర్వాత జ్ఞానకర్తృత్వే నహి విక్రియమాణం కథం సత్యం భవే అనంతంచే పోలేండి ఏమండి జ్ఞాన క్రియ చేసినంత మాత్రాన సత్యం అవ్వకూడదా అనంతం అవ్వకూడదా అంటే అవ అవదండి అలాగా ఎందుకంటే క్రియా అంటే వికారము వస్తేనే క్రియ అవుతుంది ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు కూర్చుని ఉండి ఏ పని చేయట్లేదు అనుకోండి సడన్గా మీకు ఐడియా వచ్చింది ఏదైనా పని చేద్దామని చేద్దామని ఐడియా వచ్చిన వెంటనే లేచేదో పని చేయడం ప్రారంభించాడు ఆ పని చేయడం ప్రారంభించినప్పుడు మీలో వికారం వచ్చిందా లేదా ఏం వికారం వచ్చింది ఉదాహరణకి జ్ఞానం ఏరియాలో చూసినట్లయితే అంతకుముందు నేనే పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను అని అనుకున్నారు నేను ఇప్పుడు నేను ఇన్ని పనులు చేసేసుకున్నాను అని అనుకుంటున్నాను అలసిపోయానని అనుకుంటారు తర్వాత మరి ఇవన్నీ వికారాలా కదా జ్ఞానం ఏరియాలో ప్రాణశక్తి ఏరియాలో చూసినట్లయితే అందుకుముందు మామూలుగా కులాసాగా కూర్చున్నారు ఇప్పుడు బాగా చెమట పడిపోతూ చాలా అలసిపోతూ క క్రియేట్ చేస్తున్నారు వికారం వచ్చింది లేదా తర్వాత ప్రాణం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి గుండె బాగా వేగంగా కొట్టుకుంటుంది ఏదో కొన్ని వికారాలు వస్తాయి ప్రాణం ఏరియాలో దేహం ఏరియాలో వికారాలు వస్తాయి చెమట పడుతుంది మరో అవుతుంది కొన్ని క్యాలరీస్ తగ్గుతాయి ముఖ్యంగా ఇలాంటి విభవ వికారాలు దేహం ఏరియాలో వస్తాయి సో ఇప్పుడు మీరు ఒక మైల్ దూరం నడిచి వచ్చారనుకోండి నూట యాభై క్యాలరీస్ ఖర్చు అయిపోయింది మీకు క్యాలరీస్ అంటే ఇండియాలో ఈ ఈ సమస్య తక్కువ ఉండే చోట ఉంది అందుకోసం నేను అలా చెప్పాను కాబట్టి నూట యాభై తక్కువ తగ్గిపోయాయి మరి వికారమా కదా అది సో ఈ విధంగా క్రియన్ని ఉండగా ఏ కాముగా కూర్చున్నారండి ఈ లోపల మీకు ఏదో ఐడియా వచ్చిందండి ఈ పని మనం చేయాలి అని ఇంకా కూర్చోగలరా కాముగాన కూర్చోలేదు క్రియ ఉన్న చోట వికారం ఉండి తీరుతుంది కాబట్టి బ్రహ్మ జ్ఞానము అనే క్రియని జ్ఞానము అంటే తెలుసుకునుట తెలుసుకొనుట అనే క్రియని చేస్తూ ఉంటాడు ఎలా తెలుసుకుంటాడు అంటే పుస్తకం చదివి తెలుసుకుంటాడో న్యూస్ పేపర్ చదువుతా ఎలాగోలా తెలుసుకుంటాడు కదా ఆ క్రియని చేస్తూ ఉంటాడు అని మీరంటే జ్ఞానకర్తృత్వేన జ్ఞానానికి కర్త మీరంటే విక్రియమాణం అయిపోతూ ఉంటుంది ఆ బ్రహ్మ వికారాన్ని పొందుతూ వికారం అంటే మాడిఫికేషన్ మార్కులని చెందుతూ ఉంటుంది అటువంటి బ్రహ్మని పట్టుకుని అది సత్యం అంటే ఎలాగండి నిరంతరం మారిపోయేది సత్యం అవ్వదు కథం సత్యం భవద్దు పైగా అనంతతాచ అనంతం కూడానా కాబట్టి జ్ఞానశబ్దానికి భావార్థమే కానీ కర్త కర్త అర్థము పోసాగదు తర్వాత ఎద్ధి న కుతిత్ ప్రవిభజ్యతే తదనంతం ఇంకా అనంతం అంటే ఏమిటి న విద్యతే అంతం ఎస్య సహా అనంతం యస్యతతో అనంతం అంతము లేనిది అంతము అంటే ఇప్పుడు ఉదాహరణకి మాల ఉందనుకోండి ఈ మాల ఇక్కడ షురు అయ్యి ఇక్కడ అంతమైనది ఇక్కడ ఆరంభమో ఇక్కడ అంతం ఇదేనా అనంతం అంటారా అన్నది ఒక చోట అంతమైపోయి దాన్ని అనంతం అనడానికి వీల్లేదు కదా ఇప్పుడు క్రియ బ్రహ్మజ్ఞాన క్రియని చేస్తూ ఉంటుంది అని అన్నారు జ్ఞానక్రియని చేసేది బ్రహ్మాని మీరు దాని యొక్క నిర్వచన లక్షణంలో ఈ జ్ఞానక్రియని పెట్టేస్తే ఆ క్రియ అంతమవుతుందా అంతమవుదా అంతమవుతుంది తర్వాత క్రియ చేసే కర్త వేరుగా ఉంటాడు క్రియ చేయబడే కర్మ అంటే ఆబ్జెక్ట్ వేరుగా ఉంటుంది సో కర్త ఇక్కడ కర్త ఉంటాడు ఇక్కడ కర్మ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చేతిలోనూ పనిముట్టు అంటే కరణ ఉంటుంది కాళ్ళ కింద నేల ఉంటుంది ఆధారం మరి ఇవన్నీ కరణాలన్నీ ఉంటాయి కదండీ కరకాలన్నీ ఉంటాయి ఓ కారకం అంతమైతే ఇంకో కారకం మొదలవుతుంది నేను భోజనము చేయుతున్నాను అన్నా అనుకోండి నేను అంతమైతే ప్లేటు ఆరంభం అవుతుంది ఆ ప్లేట్లో అన్నం ఆరంభం అవుతుంది చెయ్య భోజనం చేసే కరణము చెయ్య అంతమైన కర్మ భోజనం మిగిలింది ఆహారం ఉంటుంది సో ఈ విధంగా అనంతత్వం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి దేని నుండి విభాగము కలగకూడదు ఈ షుడ్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఎనీథింగ్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అనంతం ఇప్పుడు ఆకాశమును అనంతం అని మనం అనొచ్చు ఎందుకని ఇప్పుడు సూర్యుడి దగ్గర ఆకాశం ఉన్నది చంద్రుడు కూడా ఆకాశంలోనే ఉన్నాడు నక్షత్రాలు ఆకాశంలోనే ఉన్నాయి మీరు నేను మీరు ఏ పదార్థాన్ని చెప్పినా ఆ పదార్థం ఆరంభమైన చోట ఆకాశం అంతం కాలేదు ఆ పదార్థం అంతమైన చోట ఆకాశం ఆరంభం కాలేదు ఆ పదార్థం ఆరంభం అవుతోంది అంతమవుతోందే కానీ ఆకాశం ఆరంభము కావట్లేదు అంతము కావట్లేదు అంచేతనే దాన్ని అనంతము అని ఆలోచి వచ్చింది అనంతం యొక్క డెఫినేషను ఆ విధంగా ఉంటుంది కదా తర్వాత జ్ఞానకర్తృత్వే జ్ఞేయ జ్ఞానాభ్యాం ప్రవిభక్తమితి అనంతత్యా సో బ్రహ్మ అంటే జ్ఞానమును చేసే కర్త కర్త అని చెప్పారు అనుకోండి శంకరులు దాన్ని అలాగ తేలిగ్గా వదిలిపెట్టరు దాన్ని బాగా రాపిడి చేసి ముందుకు వెళ్తారు ఇంకా ఈజీ ఇంకా జ్ఞానకర్తతో నా మటికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైపోయింది బాగానే ఉంది కానీ ఆయన హీయా సంథింగ్ మోర్ టు సే అబౌట్ ఇట్ సో బ్రహ్మను పట్టుకుని జ్ఞానకర్త అన్నారు అనుకోండి సర్వజ్ఞ ఎప్పుడు కూడా సర్వాన్ని అలా నెమరు వేసేస్తూ ఉంటాడు అలా తెలిసేసుకుంటూ ఉంటాడు అని మీరు చెప్పారనుకోండి బ్రహ్మను పట్టుకుని జ్ఞానకర్త అని చేసేసారనుకోండి చేసేస్తే ఏమైపోతుందో తెలుసిన ఆయన జ్ఞానకర్త అంటే దేన్ని తెలుసుకుంటూ ఉంటాడు జ్ఞేయము తెలియబడేది ఒకటి వేరే ఉంటుంది దేనితో తెలుసుకుంటాడు కన్నుతోట రూపం అయితే కంటుతో తెలుసుకోవాలి గంధమైతే ముక్కుతో తెలుసుకోవాలి ఏదో రకంగా తెలుసుకోవాలి పోనీ వీటన్నిటికీ అతీతమైనది ఏదో గొప్పది ఉందంటే పోనీ బుద్ధితోనైనా తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకునేటువంటి సాధనము జ్ఞానము సో ఈయన ఒకడు ఈయన చేత తెలియబడే జ్ఞేయం ఒకటి ఆ ఈయన తెలుసుకునే సాధనము జ్ఞానము ఒకటి ఇక్కడికి ఎన్నయ్య మూడు అయ్యా మూడయితే ఈయన మూడు ఉన్నాయి ఇప్పుడు ఈయన అంతమైన చోట జ్ఞేయం ఉంటుంది జ్ఞేయం అంతమైన చోట జ్ఞానం ఉంటుంది మూడు కూడా పరిచ్ఛన్నా లిమిటెడ్ అయిపోతాయి కానీ దీంట్లో బ్రహ్మని పట్టుకుని ఆనందం చెప్పగలుగుతాం కాబట్టి జ్ఞానకర్తృత్వము బ్రహ్మయందు పోసగదు జ్ఞా జ్ఞేయ జ్ఞానాభ్యాం ప్రవిభక్తం ఇట్ గెట్స్ సెపరేటెడ్ ఆర్ డివైడెడ్ బై జ్ఞేయ అండ్ జ్ఞాన దే డివైడ్ నౌ ఇట్ బికమ్స్ త్రీ దేర్ ఆర్ త్రీ థింగ్స్ సో అలా ఉన్నట్లయితే మూడు వస్తువులు ఉన్నప్పుడు మూడు కూడా అనంతములు కాకుండా పోతాయి ఏ ఒక్కటే అనంతం అని చెప్పడానికి వీల్లేదు అనంతమో అని మీరంటే అది ఒక్కటే ఉండాలని ఇంకోటి ఉండకూడదు అండి ఇంకోటి ఉందనుకోండి ఆ ఇంకోటి ఎక్కడుంది దీనికంటే భిన్నంగా ఉందా లేదా భిన్నంగా ఉంది మరి ఇంక అనంతమేంటి అలా ఓకే దీని మీద చాందోగ్యం ఏడో అధ్యాయం అన్న నేను పాఠం అది బాగా విస్తారంగా చెప్పాను అది సో అది కోట్ చేస్తున్నారు అందాము ఎత్ర సభుమాం సూమా అథయ్య విజానా తదల్పం ఇది శ్రుత్యంతరాత్ ఇంకో శృతిని కూడా కోట్ చేస్తున్నారు మరో శృతి శృత్యంతరము అంటే మరో శృతి శృతి అంటే వేదవాక్యం మరో వేదవాక్యం కూడా ఈ జ్ఞానశబ్దం మనకు జ్ఞప్తి తెలివి అంతేగాని కర్త కాదు అని అనే విషయాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకో వేదవాక్యం ఉంది భూమా భూమ విద్య అంటారు చాందోగ్యంలో ఏడో అధ్యాయం దాన్నే నారద సనత్కుమార సంవాదము అని అంటారు ఈ భూమ విద్య అక్కడ ఏం చెప్పారంటే భూమా భూమా అంటే బ్రహ్మనర్థం అండి భూమా పుల్లింగము బ్రహ్మ నపుంసకలింగం అర్థం ఒక్కటే నిరతిశయం బృహత్ అనర్థం చూడండి వర్షం పడుతుంది మహానందం చాలా మంగళం మన క్లాసు వర్షం ఎంతో ఆనందకరమైన విషయం సో భూమా అంటే బ్రహ్మ అర్థం ఏదో కొత్త పదం వచ్చిందని అనుకోద్దు బ్రహ్మ మన దేశంలో చాలామంది భూమయ్యా అని పేరు పెట్టుకుంటారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా గొప్ప పేరు ఆ పేరు విని నేను చాలా సంతోషించాను వాళ్ళకి వాళ్ళలో ఎక్కడో ఉందో సంస్కారం వాళ్ళకి తెలుసు తెలియకో ఎక్కడో ఉందో సంస్కారం సో మన భారత సమాజం చాలా గొప్ప సమాజం చాలామంది వేదాంతానికి దూరంగా ఉన్నట్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ కొంతమందికి తెలుస్తుంది మన నేను ఎక్కడో రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్న లోకల్లో ఎక్కుదామని బొంబాయి రైల్వే స్టేషన్ మన మిత్రులు ఎక్కడికో వెళ్ళారు ఈ లోపల నా పక్కన కూర్చున్న ఆయన నమస్కార్ మహారాజా అని అన్నారు నమస్కార్ సో ఏ అవి క్యా కత్తే అని అడిగారు మామూలుగా అందరికీ నేనేం చేస్తానో తెలుసుకున్నామని ఉత్సాహం అంతకంటే ఇంకేం లేదు ఇట్స్ ఓకే అవి క్యా కత్తే వాయి కూర్చువీలు ఏం కతాహ్వు కవి కవి వేదాంత పడాతాహో అని చెప్పాను అంటే ఆయన అన్నాడు వేదాంతం అంటే ఏమిటి అని అడిగి ఆయనే అంటాడు ఆత్మ ఆత్మ జ్ఞానం అదేనా వేదాంతం అని అడిగి ఆయన అదే అన్నా అంటే అంటాడు ఆత్మ సబ్కు వహి పడతా యా వహి పడతా ఇప్పుడు అతను నాకు చెప్పాడా నేను అతనికి చెప్పానా సో హీ న్యూ ఇట్ సబ్చ్ఛ ఆత్మ సో హౌ హీ న్యూ ఇట్ అంటే ఈ దేశం మహిమ అది సో భూమా భూమయ్య భూమయ్య అని పేరు పెట్టుకున్నాడు సో భూమా అంటే నిరతిశయం బృహత్ సో సర్వజగద్ అఖండ సత్తా అఖండ అద్వితీయ పరబ్రహ్మకి భూమా పేరు సో ఈ భూమా ఈ భూమా ఉందనుకోండి ఈ భూమా కూర్చుని ఇది ఇక్కడుంది ఈ స్వర్గం ఎక్కడుంది ఆ స్వర్గాన్ని నేను సృష్టించాను ఈ నరకాన్ని సృష్టించాను వీళ్ళని అక్కడికి పంపిస్తాను వాళ్ళని ఎక్కడికి పంపిస్తాను ఇలాగ కూర్చుని లెక్కలు వేసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఆ భూమా అన్యత్ విజానాతి ఇతరమును తెలుసుకుంటూ ఉన్నాడు ఏదో రకంగా తెలుసుకుంటున్నాడు అండి ఇతరములు తెలుసుకుంటూ ఉంటే ఇంకా భూమా ఏమిటి అది భూమా అవదవు ఎత్ర నా అన్యత్ విజానాతి సభూమా నాకంటే భిన్నముగా మరి లేదు అనే స్థితి ఎప్పుడు ఉంటుందో అదే భూమా మరి అన్యత్ విజానాతి తనకంటే ఇతరమును తెలుసుకునే స్థితి ఏమవుతుంది అత ఎత్ర అథ అంటే అంది అదర్ హ్యాండ్ ఎత్ర అన్యద్విజానాతి సతదల్పం ఎక్కడ ఒకడు ఒకడు లేక ఒక తత్వము ఇతరమును తెలుసుకుంటూ ఉంటుందో అది అల్పమవుతుంది ఎందుకు అల్పం అది ఇతరముంది కదా కాబట్టి ఇతరము ఉండరాదు ఇతరము లేని స్థితి ఒకటి ఉన్నది దాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా కష్టం అండి ఇతరము లేకపోవడం అంటే వాడి ఏం బయధాటు అంటే మీరు అక్కడ భాష్యం చూస్తే తెలుస్తుంది అక్కడ శంకర్లు చాలా అందంగా నిరూపిస్తారు సరే మనం ఇంకో భాష్యంలో ఉన్నాం ఆ దాన్ని అంతరం ఇప్పుడు ఇక్కడికి పట్టుకురావడం కుదరదు కాబట్టి ఇతరము ఉండి ఆ ఇతరమును తెలుసుకుంటూ ఉంటుంది బ్రహ్మ అన్నట్లయితే అది బ్రహ్మ యొక్క లక్షణానికి భంగము అని కూడా వేరే శృతి చెప్తూ అప్పుడు అది బ్రహ్మ కాదు అది అబ్రహ్మ అయిపోతుంది అల్పం అంటే అబ్రహ్మైపోతుంది కదా మరి కాబట్టి ఇక్కడ జ్ఞానశబ్దానికి జ్ఞానకర్త అని చెప్పడానికి వీల్లేదు ఆ నాణ్యద్విజానాతి ఆయన కోట్ చేశారు కదా ఆయన దాన్ని కోట్ చేసి ఆయనే దాన్ని కొంచెం వివరిస్తున్నారు అందాము నాణ్య విజానాతి ఇది విశేష ప్రతిషేధాత్ ఆత్మానం విజానాతి ఇది చే పూర్వపక్ష అంటాడు అన్యత్ నాణ్య అన్యత్న విజానాతి ఇతరమును తెలియట లేదు అంటే ఇతరమునకు సంబంధించి జ్ఞానకర్తృత్వము బ్రహ్మయందు లేదు బాగానే ఉంది ఇతరమును తెలియకపోవచ్చా తనని తాను తెలుసుకుంటూ ఉండొచ్చు కదా తనని తాను తెలుసుకుంటోంది అన్నప్పుడు కూడా జ్ఞానకర్తృత్వమే అయింది కదా కాబట్టి నీ సొమ్మేం పోయింది జ్ఞానకర్తృత్వం అనే బ్రహ్మ జ్ఞానకర్త తెలుసుకుంటూ ఉంటుంది దేన్ని తెలుసుకుంటుంది బ్రహ్మ కంటే ద్వితీయ వస్తువు లేదు కదా అసలే ద్వితీయ వస్తువు లేదు కానీ తనను తాను తెలుసుకుంటూ ఉంటుంది ఇట్ ఈస్ ఎ వేర్ ఆఫ్ ఇట్స్ దాప్ అలా చెప్పుకుందాం అప్పుడు జ్ఞానకర్తృత్వాన్ని మనం పెట్టుకోవచ్చు నష్టమేం లేదు జ్ఞానకర్త అంటే ఆనంత్యానికి భంగం వచ్చేస్తుంది అని అంతలాగా నువ్వు కంగారు పడిపోతావేమిటి ఆత్మానం జానాతి అని చెప్తాం అప్పుడు అది భంగం కాదు అన్నట్లయితే నా ఇక్కడ వాక్యము ఎత్త నాణ్య్విజానాతి అనే వాక్యము ఇప్పుడు వాక్యము యొక్క తాత్పర్యాన్ని పట్టుకోవాలి వాక్యాన్ని అడ్డగోలుగా వ్యాఖ్యానం చేసి అక్కడ సందర్భం లేని అర్థాన్ని దాని నుంచి పేకకూడదు కోడిగుడ్డుకి ఏకలేవో తీసినట్టుగా అలా చేయకూడదు వాక్యము యొక్క తాత్పర్యం ఏమిటి ఎందుకోసం ఆ వాక్యం బయలుదేరింది అది తెలుసుకోవాలి ఆయన అంటారు అందాము ఇక భూమలక్షణ విధి పరత్వాక్య చూడు ఆ వాక్యము భూమ యొక్క లక్షణాన్ని బోధించటం కోసం బయలుదేరిన వాక్యం కానీ ఆ భూమ ఏం చేస్తుంది ఎలా చేస్తుంది తనని తానే తెలుసుకుంటూ ఉంటుంది అలాంటి పిచ్చి పిచ్చి విషయాలు చెప్పడానికి బయలుదేరిన వాక్యం కాదది భూమ అనగానేమి భూమంటే ఏమిటి నారదుడు అన్నాడు అంటే ఎత్త నాణ్యద్జానాతి సభూమ అని ఆయన భూమ లక్షణ లక్షణాన్ని బోధించి విధి అంటే బోధించడం లక్షణాన్ని బోధించే వాక్యం ఎందుకంటే జ్ఞానానికి విధానం ఉండదు జ్ఞానానికి మ్యాండేట్ ఉండదు జ్ఞానానికి బోధించటమే ఉంటుంది సో అని విధి అంటే ప్రక బోధనం అనర్థం సో జ్ఞానము యొక్క భూమ యొక్క లక్షణాన్ని బోధించటానికి ఆ వాక్యం వచ్చింది దాన్ని బట్టి ఆ పూర్వపక్షానికి సమాధానం ఎలా చెప్పినట్లయింది ఎందుకంటే అది సంగ్రహ వాక్యం దాని తర్వాత వివరణ వస్తుంది అది ఆయన వివరిస్తున్నారు యత్రణా పశ్యతి ఇత్యాది భూమ్న లక్షణ విధి పరం వాక్యం అక్కడ వాక్యాలు అలా ఉన్నాయి ఎత్ర నాణ్య పశ్యతి నాణ్య శృణోతి నాణ్యద్జానాతి స భూమా అని ఆ వరస సో ఆ విధంగా మామూలుగా తెలుసుకొనుట చూచుటా వినుటా మొదలైనటువంటి జ్ఞానకర్మలు కొన్ని ఉన్నాయి జ్ఞానానికి సంబంధించిన క్రియలు ఈ క్రియలనన్నిటినీ ఆత్మయందు అదే భూమయందు నిషేధించి తద్వారా భూమ యొక్క స్వరూపాన్ని సో భూమ యొక్క లక్షణాన్ని చెప్పడం కోసం ఉన్న వాక్యములు సరే తర్వాత యథా ప్రసిద్ధమే వా అతిపాదాయత్రన్నాస్ స భూమా ఇది భూమస్వూపం త్రప్య ఇప్పుడు లోకంలో ప్రసిద్ధిగా కొన్ని వాక్యాలు ఉన్నాయి అన్య అన్యత్ పశ్యతి ఒకడు తనకంటే భిన్నమైన మరి ఒక దానిని చూస్తాడు చూచుచున్నాడు పశ్యతి అలా ఉంది అలాగంటే ఒక ప్రసిద్ధి ఉన్నది ఆ ప్రసిద్ధి భేదంతో కూడిన ప్రసిద్ధి భేదపూర్వకమైన ప్రసిద్ధి ఉన్నది ఆ ప్రసిద్ధిని ఉపాదాయ దానిని స్వీకరించి చూడాయినా ఇటువంటి భేదం ఉన్నది కదా జ్ఞాత జ్ఞేయము జ్ఞానము త్రిపుటి భేదజ్ఞానం ఉంటారు దాన్ని తెలుసుకునేవాడు వేరే ఉంటాడు తెలియబడేది వేరే ఉంటుంది తెలుసుకొనుట అనే క్రియ ఉంటుంది ఆ క్రియలో సాధనం ఒకటి ఉంటుంది కారణము సో ఇన్ని మూడు కలిసి జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ మూడు కలిసి ఒక త్రిపుటి భేదపూర్వకంగానే అందరూ తెలుసుకుంటూ ఉంటారు అన్యహా అన్యత్ పశ్యతి అన్యహా అన్యత్ అన్యైన పశ్యతి కూడా అని ఈ విధంగా భేదపూర్వక జ్ఞానం ఉన్నది కదా దానిని స్వీకరించి అయ్యా మీకు తెలుసు కదా ఈ భేదపూర్వక జ్ఞానం ఆ తెలుసండి ఆ అది లేనిదే బ్రహ్మ ఎత్ర తన్నాస్తి సబూమా అని చెప్తోంది శృతి అంతేగాని బ్రహ్మ తనని తాను తెలుసుకుంటూ ఉంటుంది తనలో తాను మల్లగొల్లాలు పడుతూ ఉంటుంది అనేది అలా చెప్పడం తాత్పర్యం కాదు అక్కడ లోక భేదపూర్వక జ్ఞానాన్ని ఉటంకించి దానిని నిరాకరించి తద్వారా ఆ నిరాకరణ పూర్వకంగా ఆ బ్రహ్మ వస్తువును బోధించట కోసం బయలుదేరిన వాక్యం అది అంతే కానీ దాంట్లో నువ్వు అడ్డగోలు పూర్వపక్షం ఒకటి పెట్టి ఇతరమును తెలుసుకోకపోతే నష్టమే వచ్చింది తనని తానే తెలుసుకుంటుంది ఏడు తనని తెలుసుకోవటం తనను తెలుసుకోవడం అంటే ఇట్స్ ఎ వెర్బల్ స్టేట్మెంట్ తెప్పిస్తే వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ తనని తాను తెలుసుకోవడం అనేది ఉండదు తన గురించి తనకున్న భ్రాంతిని తొలగించుకోవడం అనేదే ఉంటుంది కానీ తనని తాను తెలుసుకోవడం ఏమీ ఉండదు అలాంటి భ్రాంతి బ్రహ్మకు లేదు కూడాను అది కాబట్టి భూమస్వరూపం జ్ఞాప్యతే ఆ వాక్యం చేతన భూమస్వరూపము డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా బోధింపబడుతుంది డైరెక్ట్గా బోధించడానికి ఏం లేదు అక్కడ తర్వాత అన్యగ్రహణస్ ప్రాప్త ప్రతిషేధార్థత్వాత్ నస్వాత్మని క్రియాస్తిత్వపరం వాక్యం ఇప్పుడు కూడా మీమాంసకులకు ఒక నియమం ఒకటి ఉన్నది వాక్ మీమాంసకులు అంటే వాక్యశాస్త్రము దానికి ఒక నియ వాళ్ళు ఒక నియమాన్ని గట్టిగా పాటిస్తారు ఆ నియమాన్ని ఎలాగైతే వ్యాకరణ శాస్త్రవేత్తలు వ్యాకరణ శుద్ధము కానటువంటి పదాన్ని ప్రయోగించటానికి ఇష్టపడరో అలాగే మీమాంసకులు కూడా ఒక నియమాన్ని పాటిస్తారు అదేమిటంటే వాక్య భేదము ఉండరాదు వాక్య భేదము అని ఓ మాట ఒకటి వార్త అది మనసులో పెట్టుకుని ఆయన చెప్తున్నారు మీమాంసకులకి సమాధానం చెప్తున్నారు ఆ చెప్పి సమాధానాన్ని చూడగానే అసలు మీకు మీమాంస సంప్రదాయం తెలిస్తేగా నా సమాధానం ఇట్ వాంట్ ఫాల్ ఇన్ ప్లేస్ వాక్య భేదము అంటే ఒక వాక్యము నుండి మీరు రెండు అర్థాలు తీయకూడదు ఒక వాక్యం నుంచి ఒక అర్థమే తీసుకోవాలి ఒక వాక్యం నుంచి రెండు అర్థాలు మీరు తీస్తే వాక్య భేదం వచ్చింది మొదటి అర్థాన్ని చెప్పే ఒక వాక్యం రెండో అర్థాన్ని చెప్పే మరో వాక్యం అక్కడికి రెండు వాక్యాలు వచ్చాయి ఉన్నది అక్కడ ఉన్నది ఎన్ని వాక్యాలు ఒకే వాక్యం ఒకే వాక్యంతో శురువు అయ్యి నువ్వు రెండు వాక్యాలు తీస్తే ఇంకొకటి మూడు వాక్యాలు తీస్తాడు మరొకటి నాలుగు వాక్యాలు తీస్తాడు అప్పుడు అసలు శాస్త్రమంతా కూడా చాలా కలగాపులగం అయిపోతుంది అలా ఉండకూడదు ఒక వాక్యానికి ఒకటే అర్థం మీరు ఎప్పుడైనా జ్యూరిస్ ప్రూడెన్స్లో విన్నారా ఒక కేసు మీరు పెట్టారనుకోండి ఒక మనిషి మీద వాడు లంచం పుచ్చుకున్నాడు అని కేసు పెట్టారనుకోండి ఎప్పుడు లంచం పుచ్చుకున్నాడు అంటే ఫలానా తారీఖున లంచం పుచ్చుకున్నాడు అని మీరు కేసు పెడితే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు పెడితే అంతకు ముందు రోజు లంచం పుచ్చుకున్నా ఆ కేసుకి సంబంధం లేదండి అర్థమైందా అంచేతనే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మీరు ఇచ్చే ఎవిడెన్స్ ఆ కేసుకి సంబంధించే ఆ ఎవిడెన్స్ని వాడుకోవాలి కానీ ఆ ఎవిడెన్స్ని మరో దానికి వాడుకోకూడదు ఉదాహరణకి ఒకడు ఫెలనీ ఛార్జీలో అరెస్ట్ అయ్యాడు ఫెలనీ అంటే ఏదో ఎస్సాల్ట్ చేశాడు ఒక మనిషి మీద యుద్ధానికి వెళ్ళి ఏదో కొట్టాడో తిట్టాడో ఏదో చేశాడు ఆ ఛార్జీలో అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు దాని ఎవిడెన్స్ అంతా పోగేస్తుంటే వీడు అంతకుముందు మరో ఒక వ్యక్తిని వీడికి రిలేటెడ్ వ్యక్తిని మర్డర్ చేసిన సమాచారం బయటపడింది ఇప్పుడు ఏం చేయాలి మీకు అంటే ఈ కేసుకు సంబంధించి ఆ మర్డర్ని దీంట్లోకి తీసుకురావద్దు డోంట్ బ్రింగ్ ఇట్ హియర్ వీ డోంట్ కన్సిడర్ ఇట్ ఈ ఫెలనీకే మీరు ప్రూవ్ చేయండి అప్రూవ్ అయింది ఫెలనీ వాడికి సంవత్సరం జైలు శిక్ష ఆ తర్వాత మళ్ళీ ప్రాసిక్యూషన్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఎవిడెన్స్ క్యాలిక్యులేట్ సంపాదించుకుని వేరే మర్డర్ ఛార్జ్ చేస్తుంటే వేరే కేసు వేసుకోవాలి కానీ ఈ కేసులో దాన్ని పెట్టడానికి వీలు దిస్ ఈజ్ ది లా నాకు తెలుసున్న భాషలో నేను చెప్పాను లా నాకు బాగా లా తెలీదు అంత మాత్రమే కాబట్టి యూ కెనాట్ యూజ్ ది ఎవిడెన్స్ గివెన్ ఇన్ ఏ పర్టికులర్ కేస్ టు ఫాయిస్ట్ అనదర్ కేస్ అపాన్ హిమ్ దిస్ ఈజ్ ది లా అలాగే ఒక వాక్యాన్ని ఉపయోగించి మీరు ఒక అర్థం తీసుకో ఒక తాత్పర్యాన్ని పట్టాలి కానీ రెండింటిని మూడింటిని పట్టకూడదు అక్కడ ఏమున్నది ఎత్త నాణ్యద్జానాథి అని ఉన్నది సో ఎత్త నాణ్యజానాతి అనే వాక్యానికి లోక ప్రసిద్ధమైనటువంటి భేదజ్ఞానమును నిరాకరించుట అనే అర్థం మీరు చెప్పేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో అర్థం చెప్పకూడదు తనని తాను తెలుసుకుంటూ ఉంటుంది మరో కొత్త అర్థం నువ్వు చెప్పడానికి వెళ్ళదు ఒక వాక్యానికి అలా చెప్తే వాక్య భేదము దోషం వచ్చేస్తుంది వాక్య భేదం అనే దోషం వస్తుందని అంటే మీరందరూ అనొచ్చు ఆ పర్వాలేదులే అని కానీ మీమాంసకులు అలా అనరు ఎందుకంటే వాళ్ళకు సంప్రదాయం అవుతుంది దాని ప్రకారం సరే అయితే అయితే మేము తగ్గేండి వెనక్కిన తప్పుతారు బికాస్ ది ఫాలో ఎ పర్టికులర్ ప్రొసీజర్ సో లా ప్రకారం మరొకళ్ళు అనొచ్చు ఎవిడెన్స్ ఇచ్చాడు కదా వాడిని జైల్లో పెట్టేసేయండి అని మరొకడు కానీ జడ్జి అలా ఉండవు జడ్జి హీ విల్ గో కేర్ఫుల్ ఇవాళ మొసావీ హీ ప్లీడెడ్ గినిటీ అంతకుముందు నాన్ గిల్టీ ఫ్రీ ఇచ్చాడు మీరు ఫాలో అయ్యారో లేదో హీ హీ ప్లీడెడ్ గిల్టీ ఇప్పుడు గిల్టీ ప్లీడీ చేస్తే ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ఇది ఇలా ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు ది యాక్సెప్టెడ్ నామ్స్ ఆఫ్ జూనియర్ స్టూడెంట్స్ అందుకోసం జడ్జి ఏం చెప్పిందంటే నీ మొహంలో ఏదో రోజుకో మాట మాట్లాడుతుంది నీకు వారం రోజులు టైం ఇస్తున్నావు నువ్వు గిల్టీ అని కనుక అన్నావంటే మరణశిక్ష పడిపోతుంది అంతకుముందు నాన్ గిల్టీ అన్నావు నువ్వు గిల్టీ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇప్పుడు నువ్వే నేను గిల్టీ అని నువ్వు అనేసావంటే ఇంకా వాళ్ళు ఏం చేయనక్కర్లేదు నేను మరణశిక్ష వేయాల్సి వస్తుంది టేక్ కేర్ డోంట్ టాక్ లైక్ దాట్ ఐఎమ్ గివింగ్ యూ వన్ వీక్ టైం ఆలోచించుకో వన్ వీక్ తర్వాత రా నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు నువ్వు ఒకవేళ నీకు చెప్పడం నమ్మకం లేకపోతే నీ మీద నీకు విశ్వాసం చాలకపోతే నీకు లాయర్స్ని ఇస్తా వాళ్ళతో సంప్రదించి అప్పుడు మళ్ళీ చెప్పు నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అని అడ్జార్డ్ చేసుకోవాల్సింది ఆవిడ కేసాడు లేదా నా గిల్లి అన్నాడు వేసేయండి జైల్లో అని అలాగా అలా ఉండదు సో మొత్తానికి వాక్యశాస్త్రము అలా ఉంటుంది కేర్ఫుల్గా వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తారు ఎందుకంటే వాక్య ప్రమాణం కదండి శబ్ద ప్రమాణం వాక్యమే శబ్దమే ప్రమాణం మనకు శబ్దం అంటే వాక్యం ఆ శబ్దం నుంచే మనం తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ శబ్దాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి కాబట్టి ఇక్కడ ఎత్త నాణ్యద్జానాతి అంటే అన్య విజ్ఞాన ప్రతిషేధమే ఉంది కానీ అన్య విజ్ఞాన ప్రతిషేధం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్య విజ్ఞాన ప్రసంగం ఉంది కనుక అదే అంటున్నారు ఆయన సో అన్యగ్రహణస్య ప్రాప్త ప్రతిషేధార్థత్వాలు అన్యగ్రహణం ప్రాప్తమవుతోంది ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయా అన్యగ్రహణం ప్రాప్తం అవుతుందంటే కొంచెం భాష అలా ఉంటుంది సో అన్యగ్రహణము అంటే ఇతరమును తెలుసుకొనుట అనే పరిస్థితి సంప్రాప్తమవుతోంది ఎందుకంటే మన అనుభవంలో ఒకడు ఇత మనం తెలుసుకుంటూ ఉంటాడు అలా సంప్రాప్తమైన పరిస్థితిని నిషేధించడం కోసం ఈ వాక్యం వచ్చింది కానీ మళ్ళీ స్నా స్వాత్మని క్రియాస్తిత్వ పన్న వాక్యం ఇతర జ్ఞాన నిషేధపూర్వకంగా తన యందు తనకు తెలుసుకునుటా అనే క్రియని ఎస్టాబ్లిష్ చేయుట అందుకోసం వచ్చిన వాక్యం కాదు ఒకే వాక్యం రెండు పనులను చేయలేదు అప్పుడప్పుడు మనం పని చెప్తాం వర్కర్స్ వాళ్ళు కూడా ఒకే వాక్యంలో రెండు పనులు చేయరు వాళ్ళు అర్థమైందం మీకు అది ఒకే వాక్యానికి ఒకే పని నేను ఒక కుర్రాడికి ఒక గిన్నె ఇచ్చి ఈ గిన్నె కడగరా అని ఇచ్చాను ఇచ్చి అది వాడు తీసుకున్న వెంటనే గమ్ని ఇంకో గిన్నె కూడా ఉంది అక్కడ కడగాల్సిందే అది కూడా గుర్తొచ్చి అక్కడ పెట్టి లోపల వాడు ముందుకు వెళ్ళాడు అది అక్కడ పెట్టాను ఆ సౌండ్కి వాడు కడుగుతాడేమోనని వాడు కడగకుండా వెళ్ళిపోయాడు తర్వాత నేను అది ఇంకో గిన్నె కూడా ఇచ్చాను ఎందుకు కడగలేదని అడిగాను అడిగితే వాడు అన్నాడు నువ్వు గిన్నె కడగబున్నావు కదా అని చెప్పాడు వెంటనే కరెక్టే మీమాంసగా జాయరించి ఒకే గిన్నె ఐ డి నాట్ టాక్ అని ఈ మోర్లు ఇచ్చి బికాస్ ఈజ్ అ సిన్సియర్ బాయ్ ఐ నో హిమ్ నేను రెండు అని చెప్తే రెండు కడిగి ఉంది బట్ నువ్వు నాకు చెప్పలేదే అని అన్నా సో ఇట్స్ సో ఆ విధంగా అలాగే ఇది కూడా వెళ్తే ఒక వాక్యానికి ఒక అర్థం నాణ్యద్విజానీయత అంటే ఇతరమును తెలుసుకోదు తనను తాను తెలుసుకుంటుంది రెండు అర్థాలు రావు అలా చేయకూడదు తర్వాత స్వాత్మనిచ భేదాభావాత్ విజ్ఞానానుపపత్తి పైగా స్వాత్మని తనలో తానికి అంశ తనలో భేదం తనంటే తానే ఇంక మళ్ళీ తనను తాను తెలుసుకోవడం అంటే ఏదో నా నాతో నేను ప్యాకాట్ ఆడుకుంటున్నాను అన్నట్టుగా అది ఎలా కుదురుతుంది సో ఎదురుకుండా పక్షం వాడ పరపక్షీయుడు ఒకడుంటే ఇద్దరు కలిసి ఏదో ప్యాకెట్ ఆడొచ్చు ఒకడు కూర్చుని ఏం ప్యాకెట్ కొంతమంది అలా దట్ డజన్ మీన్ దట్ డజన్ వర్కౌట్ ప్రాపర్లీ సో సో ఒక మెషీన్ పెట్టి ఆడచ్చు ఏదో స్లాట్ మెషీన్నో ఏదో పెడితే ఆ మెషీన్ అవతల వైపు ఆడుతూ ఉంటుంది మనం ఇటువైపు ఆడొచ్చు ఎనివే స్వాత్మని ఐఆమ్ నోయింగ్ మై సెల్ఫ్ అన్నది సో మచ్ ఆఫ్ వెర్బల్ స్టేట్మెంట్ వెర్బియే జెంటల్ ఇంకేదో పదాలను అలా పారేయడమే కానీ ఆ పదాలకు అర్థమేముండదు శశృంగ ధనుర్ధర అని గొప్ప సమాసం ఒకటి వేశారు కుందేటి కొమ్ముతో చేసినటువంటి ధనస్సును ధరించిన మొనగాడు అని ఆ వాక్యానికి అర్థమేముంది అనికేం అర్థం ఉండదు కానీ ఎంత పదం ఉందో చూడండి సో అలాగంటే వెర్బల్ వెర్బియేజ్ తప్పిస్తే దాంట్లో సారం ఉండదు కొంతమంది ఉపన్యాసం చెప్తారు ఎంతసేపు మాట్లాడేస్తారో తెలియదు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట కూడా మాట్లాడేస్తారు చాలామంది పక్క వాళ్ళు చాలా ఈ పాటికి ఆపండి అని ప్రార్థిస్తూ ఉంటారు కానీ ఇంతసేపు మాట్లాడేది ఈయన ఏం చెప్పారా అని పరిశీలిస్తే ఏమీ ఉండదు అలాగనమాట ఎనివే తర్వాత ఆత్మనశ్చ విజ్ఞేయత్వే ్ఞాత్రభావప్రసంగ జ్ఞేయత్వేనైవ వినియుక్తత్వాత్ ఇప్పుడు తనను తాను తెలుసుకునుట అనే మాట కుదరదు ఎందుకంటే ఒకే దేనిని తెలుసుకునుట చెప్పండి ఆత్మను తెలుసుకునేది ఎవరు జ్ఞాత ఎవరు ఆత్మను అనద్ది మాట ఎందుకంటే ఆత్మ ఖర్చు అయిపోయిందిగా జ్ఞేయత్వైన వినియుక్తత్వాత జ్ఞేయ రూపంగా దానిని ఓసారి ప్రతిపాదించేసిన తర్వాత అది ఖర్చైపోయింది మళ్ళీ అదే ఆత్మని తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే అది ఎలా ఇప్పుడు చెస్ ఈ క్వీన్ దీన్ని ఇట్ విల్ ఇట్ విల్ కిల్ దట్ అని వాట్ ఇట్ విల్ ఇట్ కిల్స్ ఇట్ అంటే కుదరదు సో ఆ తెలియబడేది ఆత్మ అని మీరు అనేస్తే అక్కడ అది తెలియబడేది ఆత్మ ఇప్పుడు తెలుసుకునేది ఎవరు భూమా భూమ అంటే ఆత్మ తెలుసుకునేది లేదు అంటే ఇంక తెలుసుకునే జ్ఞాత లేకుండా పోతుంది ఎందుకని ఆత్మని ఆల్రెడీ తెలియబడే కోటిలో కోటిలో ఆ వర్గంలో మీరు పారసేరు కనుక జ్ఞాజ్ఞయత్వేన ఇవ్వ వినియోగం అది ఖర్చు అయిపోయింది అంటే ఓకే అదే అని అంటే జ్ఞానకర్తృత్వం కుదరదు అని ఆ మీమాంసలో ఉన్నాం మనం అన్య జ్ఞానం ఎలాగో కుదరదు కొని స్వ స్వ తనని తానే తెలుసుకునే విధంగా జ్ఞానకర్తృత్వాన్ని మనం పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే జనులకు కేవల భావార్థం వాళ్ళకి అంగీకారం కాదు ఎవేర్నెస్ అని మీరంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ ఎవేరర్ అని మీరంటే దే ఆర్ కంఫర్టబుల్ దట్ ఈస్ హౌద ఎవడో ఒక గై ఒక జెంట్మెన్ ఒక పెద్ద ఒక ఆయన కూర్చొని తెలుసుకుంటూ ఉంటాడు అంటే మనం ఏదైనా నమస్కారం చేయచ్చు మనకు ఆశీర్వదనం ఆయన పరిస్థితి ఏ అవేర్నెస్ ఉంటుంది ఆ అవేర్నెస్ను మీరు అలా భావన చేస్తే మీరు దాంట్లో ఐక్యం అవుతారు అదే మోక్షం అన్నారు అది ఎదుగులా ఉంటుంది దే డోంట్ నోబడి లైక్స్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ మోక్షం రుచి రంగు రుచి వాసన లేనటువంటి ఆ మోక్షం అది జనులకు చప్పచప్పగా ఉంటుంది అందుకోసం దే ట్రై టు క్రియేట్ సంథింగ్ ఇన్ ఇట్ ఎనీవే తర్వాత ఏక ఏవాత్మా జ్ఞేయత్వేన జ్ఞాతృత్వ ఉభయథాభవతి చే వాడు వదిలిపెట్టడదాన్ని మీమాంసడు వాడు అంటాడు ఏం పర్వాలేదయ్యా ఒకే ఆత్మ ఆత్మ అంటే భూమే భూమన్నా బ్రహ్మన్నా ఆత్మన్నా ఒకటే ఒకే ఆత్మ చూడండి ఆ భాష ఎలా ఉంటుందో బ్రహ్మాని మొదలుపెట్టాము భూమా అని దాన్ని రిప్లేస్ చే బ్రహ్మ ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ మళ్ళీ బ్రహ్మలే మాట్లేదు సత్యవజాల వలతో బ్రహ్మాండవే కానీ ఇక్కడ బ్రహ్మ గురించి ఏం మాట్లాడుతున్నాం భూమా భూమా మళ్ళీ భూ మొదలుపెట్టి ఆత్మలోకి వచ్చాం అవన్నీ పర్యాయ పదాలి దాశరథి సీతాపతి శ్రీరామ అంటే ఇక్కడికి ముగ్గురు అయ్యారా ఎంతమంది అయ్యారు లైక్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనీవే సో ఆయన అంటాడు ఒకే ఆత్మన్నా పర్వాలేదయ్యా ఆ ఒకే ఆత్మ న్యాయము అదే అవుతుంది తెలియబడేది తెలుసుకునేది అదే అవుతుంది ఏం సమస్య కాదు ఉనికి నువ్వు అలా వినియుక్తం అయిపోయింది ఇంక దీనికి పనికిరాదని నువ్వు అలాగేమని అక్కర్లేదు ఉభయథా భవతి రెండు రోల్స్ని అదే ప్లే చేసేస్తుంది తెలుసుకునేది అదే తెలియబడేది అదే అంటే నా అలా కూడా ఎందుకంటే అంటారు యుగపథనం షత్వాత్ చూడండి ఒకే కాలంలో తెలుసుకునేది అదే తెలియబడేది అదే అని మీరు అన్నప్పుడు ఒకే క్రియ ఒకే తెలుసుకుంటా అనే క్రియలో ఒకే క్రియ అంటే ఒకే కాలం యుగపత్ సమకాలంలో తెలియబడేది అదే తెలుసుకునేది అదే అంటే దాంట్లో రెండు పార్ట్స్ ఉంటే అలాగ కుదురు ఇది ఎలాగో తెలుసిన నన్ను నేను కొట్టుకున్నాను అలాగే ఇప్పుడు నన్ను నేను ఉన్నప్పుడు నేను దేహతాదాత్మ్యాన్ని చెంది ఉన్నా దేహమే నేనని అనుకున్నాను అనుకున్నప్పుడు దేహంలో రెండు పార్ట్స్ ఉన్నాయి రెండేం కర్మ అరడదని పార్ట్స్ ఉన్నాయి సో ఒక పార్ట్ తోటి రెండో పార్ట్ మీద మీరు క్రియని చేయగలుగుతారు పార్ట్స్ ఉండాలి పార్ట్స్ లేవనుకోండి ఇంకా అలాంటివి ఏమి ఆత్మ లేక భూమ ఇట్ ఈస్ అనంషన్నో పార్ట్స్ అనేటి పార్ట్స్ ఉంటే ద్రవ్యం అయిపోతుంది కాబట్టి వినాశ అయిపోతుంది జడమైపోతుంది శాంతం అయిపోతుంది ఇన్ని అయిపోతుంది కాబట్టి పార్ట్స్ ఉండవు ఆత్మ కాబట్టి ఆత్మ అనంశము కనుక అంశములు లేనిది గనుక ఒక అంశం చేత జ్ఞాతగా ఉంటో మరో అంశం చేతను జ్ఞేయము పాత్రను పోషిస్తుంది అన్నానికి వీలు లేదు ఉభయ దీన్ని నేనేమంటారంటే డబుల్ రోల్ అని అంటారు చాలా ఈ సినిమా హీరోలు డబుల్ రోల్ ప్లే చేస్తారు మీరు ఆ డబుల్ రోల్ చాలా పెద్ద ఎక్సైట్మెంట్ డబుల్ రోల్ ప్లే చేస్తాడని ఊరికే అలా అనిపిస్తుందండి అక్కడ ఏం డబుల్ లేదు రోలు లేదు ఇదో సగం అదో సగం తీసి ఆ రెండింటినీ అలా ఫ్యూజ్ చేస్తారు మధ్యలో గీత ఉండదు మధ్యలో గీత లేని విధంగా ఫ్యూజ్ చేస్తారు అంచేతనే హీరో తనతో తాను మాట్లాడేస్తూ ఉంటాయి అలాగనమాట సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ రేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అనంత ఆత్మ వస్తువు మనస్సులో పాసిబుల్ అవుతుంది ఆత్మ ఎందుకు కాదు ఎందుకంటే మనస్సులో దేహంలో ఎలా అయితే పార్ట్స్ ఉన్నాయో మనస్సులో లెవెల్స్ ఉన్నాయి పార్ట్స్ అనేదానే లెవెల్ అంటూ కాబట్టి ఒక లెవెల్ తోటి మరో లెవెల్ని మీరు పరిశీలించవచ్చు ఒక లెవెల్లో అరే మనస్సు చాలా ఇటువంటి తిరిగి వస్తుంది అంటే అలా అనుకునేది కూడా మనస్సే కాబట్టి ఆ ఒక మనస్సుతో మరో ఒక అంశంలో ఇంకో అంశాన్ని భావన చేయవచ్చు అంచేతనే మెడిటేషన్ ఇవన్నీ కుదురుతాయి లేదా కుదరే సో వెరేజ్ ఆత్మ విషయంలో అలా ఆత్మ నిరంశము నహి నిరవయవశ యుగపత్ జ్ఞేయ జ్ఞాతృత్వోపత్తి ఎందుకంటే ఆయన అదే అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు జ్ఞానకర్తృత్వము అని ఆ ఒక్క మాట నేను టేకింగ్ ఇట్ భాష్యాలు అలాగే ఉంటాయి సో వస్తువు సవయవమైనప్పుడు దేహము వలె సవయవమైనప్పుడు అదే దేహము జ్ఞేయము అదే దేహము జ్ఞాత కూడా అవుతూ ఉండొచ్చు అలా అవ్వడానికి అవకాశం ఉంది ఉదాహరణకి ఐ టచ్ మై ఇండెక్స్ ఫింగర్ విత్ మై థంబ్ అన్నామనుకోండి ఇక్కడ కర్త ఎవరు Thumb, karma index థంబ్ కర్మ ఏమిటి ఇండెక్స్ ఫింగర్ సో అలా భావన చేసినప్పుడు ఫోకస్ అనమాట నేను ఐ ఫోకస్ ఇన్ సచ్ ఎట్ ఐ బికమ్ ది థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ బికమ్ ఫింగర్ బికమ్స్ ద థింగ్ ఊ చేసి దచ్చిటీ లేకపోతే నేను థంబ్ని ముట్టుకుంటున్నాను అని అన్నాం అనుకోండి ఇప్పుడు నవ్ ఐ బికమ్ ది ఇండెక్స్ ఫింగర్ సో దట్ కైండ్ ఆఫ్ ఎ డివిజన్ ఈజ్ పాసిబుల్ కర్తాకర్మ విభాగం పాసిబుల్ అవుతుంది ఎప్పుడూ అవయవాలు ఉంటాయి అనే ఆత్మ నిరవయవము దాని ఎందు ఏకకాలంలో జ్ఞాత జ్ఞేయము అనే విభాగము పోషగదు తర్వాత ఆత్మన ఘటాధివత్ విజ్ఞేయే జ్ఞానోపదేశేన జ్ఞానోపనో జ్ఞానోపదేశం అది ఇప్పుడు ఆత్మ విజ్ఞేయం అనుకోండి ఆత్మజ్ఞాతము రెండు అన్ను అన్నాం అది కదా పూర్వపక్షం ఆత్మ జ్ఞేయమవుతోంది కదా ఆత్మ తెలియబడేది అయిందనుకోండి జ్ఞేయము తెలియబడేది అయితే ఆ అటువంటి దాని గురించి జ్ఞానాన్ని ఉపదేశించటం వ్యర్థము ఎందుకంటే ఇక్కడ చేసి ఉపదేశం కర్త స్వరూపాన్ని గురించి ద్రష్ట లేకపోతే జ్ఞాత యొక్క స్వరూపాన్ని గురించి ఉపదేశం కానిది తెలియబడేదాని గురించి ఉపదేశము అనవసరము వేదాంత శాస్త్రంలో అలాంటి ఉపదేశం చేయరు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడు ఇంత పొడుగు ఇంత గుండ్రంగా ఉంటాడు ఇంత వైశాల్యం ఉంటుంది ఇలాగంటి సమాచారం